లి కవీనాపమస్త జ్యేష్రాజు బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశ్వం వన్మోతిభిస్తీమహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా అద్వేష్టావూతానా మైత్రుణ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ ఈ వ్యాఖ్యానం మొదలుపెట్టే ముందు నేను మర్చిపోతాననే ఒక శంకతో ముందే అనౌన్స్ చేస్తున్నాను అదేమంటే ఈవేళ నాలుగో తారీఖు కదా నాలుగో తారీఖు కాదువే మూడు నాలుగు తారీఖుల్లో క్లాస్ ఉండదు మళ్ళీ పదో తారీఖు కూడా క్లాస్ ఉండదు పదకొండో తారీఖు ఆదివారం నాడు మళ్ళీ తర్వాతి క్లాస్ ఉంటుంది ప్లీజ్ రిమెంబర్ పదకొండో తారీఖు ఈవేళ పాఠం అయ్యాక ఈ శ్లోకాన్ని మనం ప్రేమగా అధ్యయనం చేస్తూ ఉన్నాము నిర్మమో నిరహంకార అహంకారము లేకుండా అంటే ఎవరి నుండి అయితే అహంకారము తొలగిపోయినదో అనేదానికి ఆ తొలగిపో ఉదాహర్థం ఆ మనిషి నుండి అహంకారము తొలగిపోయినది అహంకారము ద్విధము ఒకటి గర్వము అనే రూపంలో పొగరు గర్వము అనేది అహంకారం యొక్క ఒక రూపము ఆ రూపాన్ని గురించి మనం చూసి ఉన్నాము వివిధ కారణములు గర్వము పుట్టడానికి ఎన్ని కారణాలు ఉంటాయి అన్నది కూడా మనం విస్తారంగా చూసి ఉన్నాము అటువంటి గర్వము ఉన్నంత వరకు వాడు యథార్థమైన భక్తుడు కాలేడు నేను పదే పదే చెప్తూ ఉంటాను లోకంలో ఈశ్వరుడు అనేదానికి ఈశ్వరునికి పరిభాష ఒకటి ఉంటుంది ఆ పరిభాష చాలా ఇబ్బందికరమైన పరిభాష అది ఎటువంటి పరిభాష అంటే వీడు ఒక జీవితకాలం ఈశ్వరుణ్ణి పూజించి కూడా ఈశ్వరుడికి దూరంగా ఉండిపోకపోతాడు అటువంటి పరిభాష ఈశ్వరుడు అంటే తత్వము ఆ డూ ఉంటుంది చూసారా ఈశ్వరుడు అని ఆ వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది అయితే డూ లేకుండా ఎలాగ మాట్లాడడం ఈశ్వరు అంటే ఎవరికీ అర్థం కాదు డూ ఉండాలి డూము ఊలు ప్రత్యయాలు ప్రథమాభక్తి ప్రచయం డూము ఊలు లూ బహువచనానికి పెడతారు కాబట్టి అది రాదు ఇంకా డూ మూ ఊ ఉంది సో ఆ ఊ అన్నది కుదరదు మూ కుదరదు డూయే కుదురుతుంది కాబట్టి డూ పెట్టుకున్నాం ఈశ్వరు డు ఈ డూ డు డూ అంటుంటే ఓ పెద్ద అయినా అనే ఒక భావన గట్టిగా బలపడిపోతుంది మనస్సులో డూ డు డూ ఉంటే ఇంగ్లీష్లో ఈ సమస్య వచ్చింది గాడ్ గాడ్ అంటే దిగ్ జెంట్మెన్ సిటింగ్ ఇన్ ది హెవెన్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది ఆ కన్వర్టేషన్ ఆ గాడ్ అనగానే కలిగేటువంటి భావన అది అది తత్వానికి విరుద్ధంగా ఉంటుంది అది అనుకూలంగా ఉండదు విరుద్ధంగా ఉండో లేదో కానీ తత్వానికి అన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉండదు అందుకోసం ఫిలాసఫర్స్ ఏం చేశారంటే గాడ్ అనే పదాన్ని కొద్దిగా మోడిఫై చేసుకుని గాడ్ హెడ్ అనే పదాన్ని ఉపయోగించారు గాడ్ హెడ్ అంటే తలకాయని కాదు ఆ పదం అర్థం ఏంటంటే ఈశ్వరతత్వము అని అర్థం ఈశ్వరుడు అని కాకుండా ఈశ్వరతత్వము అని అర్థం ఆ విధంగా తెలుగులో చేసే అవకాశం లేకపోయింది సంభావం కాబట్టి ఈశ్వరుడు ఆ డూడు అనేప్పటికీ ఆ పరిభాష ఆ మనస్సులో వచ్చే పరిభాష అదే ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటానికి ఆటంకమవుతుంది చాలా విచిత్రమైన విషయం ఒకటి రెండుసార్లు నాకే అనిపిస్తుంది నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు రెలిజియన్ ఉంటుంది రెలిజియన్ అనేది మనిషిని దేవుడి దగ్గరికి తీసుకెళ్తుందా లేదా దేవుడిని దూరం చేసి పెడుతుందా అని డౌట్ వస్తూ ఉంటుంది యొక్క లక్షణం ప్రయోజనం ఏమిటి మనిషిని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలి కానీ రెలిజియన్ ఒక కాంటెక్స్ట్లో ఆ ఈశ్వరుడికి ఒక పరిభాషను క్రియేట్ చేసి మనకు అప్పచెప్తుంది ఆ పరిభాష పట్టుకున్నంత కాలము మనం ఈశ్వర తత్వానికి దూరంగానే ఉండిపోతుంది అటువంటి ఒక చిత్రమైన పరిస్థితి మనకి కనపడుతుంది కాబట్టి సాధకులు అనేక పర్యాయం చెప్పారు మళ్ళీ అదే దౌరాయించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా అభిప్రాయం కాదు ఈశ్వరు ఈశ్వరుని యొక్క పరిభాష ఈశ్వరుడనగా నేను ఆ పరిభాషని కొంత శోధన చేసి తెలుసుకోవాలి ఏ మేరకైతే మనం ఆ ఈశ్వర అనే పరిభాషని సరిగ్గా తెలుసుకోగలుగుతామో ఆ మేరకు మనం ఈశ్వరునకు దగ్గర అవుతాం ఈశ్వరుడు మనకు దగ్గర అవుతాను సో కాబట్టి ఈశ్వరుడు అనే పరిభాష ఒకటి ఇక రెండవది భక్తి అనే పరిభాషని గమనించాలి రెండవ పరిభాష భక్తి భక్తి అనగా సమాజ దృష్టి ఉంటుందంటే కొన్ని రిచువల్స్ అంటే కర్మలు భక్తి పేరుతో చేసేటువంటి కొన్ని కొంత కర్మకాండ అండ్ కొంత మైథాలజీ అంటే కొన్ని కథలు కొన్ని కథలు కొంత కర్మకాండ కలిపి భక్తి అవుతుంది అన్నట్టుగా మీకు సమాజంలో మీకు ఆ భక్తి యొక్క పరిభాషా విధంగా ఉంటుంది ఆ తర్వాత పెద్ద మఠాలు ఆధ్యాత్మిక కేంద్రములు పెద్ద పెద్ద దేవాలయాలు మా మహాత్ములు వీళ్ళందరూ కలిసి లోకంలో పెద్ద ప్రచారం ఒకటి ఉంటుంది భక్తి యొక్క ప్రచారం చేస్తూ ఉంటారు ఆ ప్రచారం వల్ల ఆ భక్తి పరిభాషలో ఏమైనా కొంచెం వికాసం వచ్చిందా అని చూసుకుంటే ఐఎమ్ సారీ టు సే రావటం లేదు భక్తి పరిభాష అదే బలపడిపోతూ ఉన్నది భక్తి అనగా కొంత కర్మకాండ కొంత మైథాలజీ మైథాలజీ అంటే పురాణ గాథలు కొంత కర్మకాండ కొంత పురాణ గాథలు రెండు కలిపితే భక్తి అవుతుంది అంటే అది ఎలా ఉందంటే ఏనుగంటే ఏమిటంటే ఏనుగంటే నాలుగు స్తంభాల్లాగా ఉంటుంది అని చెప్పినట్టయింది ఈ ఏనుగు కథ మీకు అందరికీ తెలుసు ఏనుగుని నలుగురు నాలుగు రకాలుగా వర్ణించారు నాలుగు స్తంభాల్లాగా ఉంటుంది ఏనుగు అని ఒకడు అన్నాడు అంటే నాలుగు స్తంభాల కూడా ఒక స్తంభం స్తంభంలా ఉంటుంది ఏనుగు అన్నాడు ఒకడు కాలు చూసి ఇంకొకడు అన్నాడు ఏనుగు ఈ పెద్ద సైజు చీపురు గట్టలా ఉంటుంది అన్నాడు ఒకడు ఆ తోకను చూసి సో ఇంకొకడు ఏనుగుని పెద్ద సైజు చేతలా ఉంటుందని ఇంకొకడు అన్నాడు చెవి చూసి కాబట్టి కానీ నిజానికి ఏనుగు ఈ రూపాలన్నీ దాని మీద ఉంటాయి ఇవన్నీ దాని మీద ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా సమగ్రమైన కల్పనని మనకి ఇవ్వలేము ఏనుగుని సమగ్రంగా ఏనుగు గురించి మనకు అర్థం కాకుండా మిగిలిపోతుంది అదొక దోషం సమగ్ర అసమగ్రమైన అవగాహన లేకుండాట ఒక దోషం సమ్టైమ్స్ ఆ డిస్క్రిప్షన్స్ మిస్లీడింగ్ కూడా అవుతాయి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ధర్మ ప్రచారం కూడా కేవలము కర్మకాండ మైథాలజీ వీటి యొక్క ప్రచారమే ధర్మ ప్రచారము అన్నట్టుగా స్వీకరించటము అది ధర్మానికి అది న్యాయం చేకూర్చినట్టు అవ్వదు ఎందుకంటే కర్మకాండ అవసరమా అవసరం మైథాలజీ ఉండాలి అక్కడ ఉండాలి మైథాలజీ ఉండాలి మైథాలజీ లేని సొసైటీలో పెద్ద లోతుంది అలా ఉండకూడదు మైథాలజీ ఉండాలి బట్ అట్ ది సేమ్ టైం కర్మకాండ మైథాలజీతో పాటుగా సమానమైన ప్రతిపత్తి కలిగి అదే కలిగి ఇంకా మాట చెప్పాలంటే మైథాలజీ కర్మకాండ కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇస్తూ ధర్మము ధర్మాచరణము ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ జీవన నైతికమైన జీవన మూల్యములు భక్తి యొక్క మ ధర్మాన్ని ఆచరించుట ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్ని జీవితంలో ఆచరణలో పెట్టుట ఇది భక్తి మూల మూల స్తంభం కర్మకాండలోనూ మైథాలజీలోనూ మీరు కొద్దిగా ఇటు అటు తేడా వచ్చినా పర్వాలేదు కానీ ధర్మాచరణము ఎథికల్ అండ్ మారల్ వాల్యూస్ వీటిల్లో కనుక తేడా వస్తే ఆ భక్తి పూర్తిగా తలుషితమైపోతుంది ఈ సత్యాన్ని పెద్దలు గుర్తించాల్సి ఉంటుంది ఈ బ్యాక్గ్రౌండ్ ఈ ఈ రకమైన కాబట్ భక్తి యొక్క పరిభాష దానిని మనం కొంత శోధన చేసి ఆ పరిభాషలో కూడా కొంత వికాసాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా గలదు భక్తిని కేవలము కర్మకాండకు మైథాలజీకి పరిమితం చేసి పెట్టుట హిందూ ధర్మానికి వచ్చిన ఒక పెద్ద దురదృష్టకరమైన పరిస్థితి ఈ పరిస్థితి ఏ మేరకు శోధితమవుతుందో ఆ మేరకు మాత్రమే హిందూ సమాజము మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోగలుగుతుంది నేను ఏదో పొలిటికల్ స్పీచ్ చెప్పినట్టు చెప్పినట్టున్నాను వాటెవర్ సో నిర్మమో నిరహంకార అహంకారము ద్విధము గర్వము రూపంగా ఉండే అహంకారము అది ఉండరాదు అది ఉన్నట్లయితే భక్తి కాదు ఈ కథంతైతే చెప్పానంటే కొంతమంది కొద్దో గొప్ప భక్తి చేసి అంటే ఎంతో కొంత కర్మకార్య చేయటం ఏవో కొన్ని పురాణాలు ఏవో కొంత పురాణ గాథలు ప్రవచనం చెప్పడం అయితే పురాణ గాథలు బేసిస్గా కొంత కవిత్వం చెప్పడం అయితే పురాణ గాథలు అదొక సాహిత్యం ఉంది పురాణ గాథలు ఫౌండేషన్గా ఉన్న సాహిత్యం ఆ సాహిత్యంలో ఒక అవధానం అష్టావధానము దశావధానమో శతావధానమో చేయటం చేసి ఒళ్ళు పట్టనంత అహంకారం కలిగి ఉండడము మేమింతటి విద్వాంసులము ఇంతటి పండితులము ఇంతటి ప్రబోధకులము ఇంతటి ప్రచారకులము ఇంతటి ధార్మికులము అని ఒళ్ళు పట్టనంత అహంకారము కలిగి ఉండడము ఇదంతా కూడా భక్తి యొక్క విడంబనమే కానీ భక్తి కానే కాదు భక్తి పేరుతో అహంకారం అహంకారము కలిగి ఉండటం ఎలాంటిదంటే అది చాలా చెడు ఎందుకంటే అహంకారము ఏ మేరకు తగ్గితే ఆ మేరకే వాడి హృదయంలో భక్తి నిలబడింది అని మనము చెప్పగలుగుతాం సో గర్వము రూపంగా ఉండే అహంకారము మొదటిది అది సుప్రాము తగదు కొంచెం వివేక వైరాగ్యములు అవి కొంత అధ్యయనం చేసి వాటిని అలవరుచుకున్న వాళ్ళ సందర్భంలో అంటే మీ వంటి వేదాంత విద్యార్థుల సందర్భంలో ఈ అహంకారము ఇంకో రెండో రూపము దాన్ని ఏమంటారంటే కర్తృత్వాభిమానము అని అంటారు అంటే నేను చేస్తున్నాను అనే అభిమానం నేను చేస్తున్నాను దేవుడు చేస్తున్నాడు దేవుడు చేసేది దేవుడు చేస్తున్నాడు నేను చేసేది నేను చేస్తున్నాను అనేది అది భక్తికి లోటేది ఎందుకంటే క్రియలు అవుతాయి క్రియలు ఘటిల్లును క్రియలు జరుగుతూ ఉంటాయి తప్ప వాటిని నేనే చేసేస్తున్నాను నేను కర్తను అహం కరోని అనేది ఇది కేవలము అజ్ఞానం వల్ల పుట్టినటువంటి ఒక భావన మాత్రమే అజ్ఞాన కల్పితమైన భావనే తప్ప ఆ భావన యొక్క మూలము సత్యమునందు లేదు సత్య దూరమైన భావన ఎందుకంటే ఏదైనా ఒక శ్రీకృష్ణుడు పద్దెనిమిదో అధ్యాయంలో ఉంటాడు ఇంకా పద్దెనిమిదో అధ్యాయం చాలా దూరంగా ఉంది ఒక క్రియ ఘటిల్లాలి అంటే దేర్ఆర్ మల్టిపుల్ కాజెస్ మల్టిపుల్ కాజెస్ ఉంటాయి ఒక క్రియ ఘటిల్లాలి అంటే చాలా కాజెస్ ఉంటాయి ఇప్పుడు ఆవు పాలు పితికి తీసుకొచ్చాడు అనుకోండి నేను కర్తను అని వీడు అహంకరించాల్సిన సందర్భం ఏముంది ఎందుకంటే ఆవు పాలు ఆవు పాలు అక్కడ ఉన్న వాటిని గిన్నెలో పడిచిపెట్టుకోవచ్చు వీడి దాంట్లో వీడి కర్తృత్వమే ఉన్నది ఆ పాలు ఏదో తనే సృష్టించేసినట్టుగా వీడు చెప్పేసుకోవటంలో గొప్పే ఉన్నది ఆవు వచ్చి ఈ పాలకి కర్తన్ నేను అని చెప్తే కరెక్ట్ అని కొంతవరకైనా మనం అంగీకరించవచ్చు వీడు ఆ ఆ గిన్నె అక్కడున్న గిన్నె తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నేను కర్తనని అనుకూలంగా హేతువేమున్నది వాస్తవానికి ఆవు నేను పాలకి కర్తను అని చెప్తే కాదు తప్పు అని అనాల్సిన అవుతుంది ఎందుకంటే గడ్డి పెట్టివాడు గడ్డి పెట్టాలి సూర్యభగవానుడు ఉదయించి సకల ప్రాణులకు ప్రాణశక్తిని ఇస్తూ ఉండాలి నీళ్లు ఉండాలి ఆపహ పంచభూతములు మనకు సహకరించాలి ఆ ఈశ్వరీయ శక్తి అనేక రూపములలో ఆవుకి సహకరించినప్పుడు మాత్రమే ఆవు పాలివ్వగలుగుతుంది నిజానికి ఆవు తిన్న గడ్డి పాల కింద మారిందంటే ఆవులో ఉన్న ఈశ్వరీయ చైతన్యమే దానికి హేతు కాబట్టి ఆ పాలకు నేను కర్తానంటే కూడా మనం క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది హౌ అని క్వశ్చన్ చేయడమే కాదు నువ్వు తప్పు పడు నువ్వు అవు నువ్వు తప్పుగా అనుకుంటున్నావని చెప్పాల్సి ఉంటుంది అది పరిస్థితి అలాంటి సందర్భంలో నేను చేస్తున్నాను అని ఎవడైనా అనుకోవడం చాలా పొరపాటు పిల్లల్ని నేను పెంచుతున్నాను అనుకుంటారు తప్పు పిల్లల్ని మనం పెంచం వాళ్ళు పెరుగుతారు మొక్క నేను పెంచాను మొక్కను మీరు పెంచరు అది పెరుగుతుంది అది పెరుగుతుంది కాదు నీళ్లు నేను పోశాను నీళ్లు నువ్వు సృష్టించావా లేదు కదా ఈశ్వరుడు సృష్టించిన నీళ్ళే కదా కానీ ఆ నీళ్లు పోసిన చెయ్యి నాది నీది కాదు చేతిలో ఉండే ప్రాణశక్తి నీది కాదు చేతిలో ఉండే ప్రాణశక్తిని నీవు సృష్టించినావా లేదు కదా అది కూడా అనుగ్రహమే కదా ఈశ్వర అనుగ్రహమే కదా మరి అటువంటిప్పుడు నీ కర్తృత్వము ఏం ఏ మేరకు ఉన్నది తొంభై తొమ్మిది శాతం కర్తృత్వం లేదు ఒక శాతం ఉందా ఒక శాతం కూడా లేదు అయిపోయిందా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది వివేకంతో ఆలోచిస్తే ఒక శాతం కర్తృత్వం కూడా లేదు నాహంకర్త నాహంకర్త హరిఃకర్త అంటే దాన్ని భక్తి అంటారు నాహంకర్త హరిరపతి నకర్త అంటే దాన్ని జ్ఞానం అంటారు ఎందుకంటే శ్రీకృష్ణుడే అన్నాడు ఆయన ఏమన్నాడు నేను కర్తనని చెప్పాడా ఆయన ఏమన్నాడు సో ఆయన ఏమన్నా అంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ తర్తారమపి మాం విద్యకర్తారమే ఈ జగత్తును సృష్టించింది ఎవరు అని అడిగారనుకోండి ఈశ్వరుణ్ణి ఆయన ఏమని చెప్తాడు నేనేం చెప్తాడు ఆయన అలా చెప్పకపోతే ఏమంటుందో తెలిసినా ఓహో నువ్వు సృష్టించలేదా వాళ్ళెవడో సృష్టించారా అని మీరు భ్రమపడతారు ఇంకోహు ఎవడో సృష్టించారేమో అనుకుని పోతారు ఆయన సృష్టించలేదు నేనంటే కదా అలా అనుకుంటారా అనుకోరా సో ఇప్పుడు శివనందాశ్రమంలో పాఠం ఎవరు చెప్పారు గీత పాఠం అవుతుంది అండి అది ఎవరు చెప్పారండి అని నన్ను అడిగితే నేను ఏమని చెప్పాలి నేనే చెప్పానని చెప్పాలి లేకపోతే ఏమనుకుంటారు ఈయన కాదు ఇంకోవాళ్ళు ఎవరు చెప్తున్నారనుకుంటారు కాబట్టి తస్య కర్తారం దానికి ఆ జగత్తు సృష్టించిన కర్తను నేనే తెలుసుకో కానీ విధి అకర్తారం అవ్యయం నేను కర్తను కాను యథార్థంగా అని కూడా తెలుసుకో అని చెప్పాడు జగత్తు సృష్టించిన దేవుడే జగత్తు యొక్క సృష్టికి నేను కర్తను కాను అని ఆయన అంటుంటే నేను నేను కర్తను అని చెప్పుకోవడంలో ఏమీ న్యాయము గలదు ఈ టాపిక్ చాలాసార్లు తెలిసింది అనుకున్నాము ఒక శ్లోకాన్ని గుర్తు చేస్తే అది ఫినిష్ అయిపోతుంది ప్రకృతే క్రియమాణాన్ని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే ప్రకృతి యొక్క గుణములు సత్వ్రజస్తము గుణములు గుణములు అంటే గుణకార్యములు అని అర్థం గుణముల నుంచి పుట్టినటువంటి దేహము ఇంద్రియములు మనస్సు ఈ గుణకార్యములు కలిసి కర్మలను చేస్తూ ఉన్నప్పుడు ఈ కర్తను నేనే అని ఆ దేహేంద్రియ మనస్సులతో తదాత్మ్యాన్ని చెంది గుణకార్యములతో ఐడెంటిఫై అవుతూ నేనే కర్తను అని ఎవడైతే అనుకుంటాడో అహంకార వాడు విమూహాత్మ వ్యామోహం చెందిన బుద్ధి కలవాడు ఈ మూఢాంతం వ్యామోహం అంటే డెల్యూడెడ్ వాడు డెల్యూడెడ్ వ్యామోహమును చెందినవాడు అటువంటి వాడు మాత్రమే నేను కర్తను అనుకుంటాడు కాబట్టి ఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ నేను కర్తను కాను అని తెలుసుకోవాలి అది భక్తిలో ఒక ప్రధానమైన లక్షణం అహంకరుని అహంకరుని అని ఉండకూడదు నేను వీళ్ళందరినీ పెంచి పెద్ద చేశాను అంటే అది భక్తి కాదు ఈశ్వరుడు పెంచి పెద్ద చేశాడు వీళ్ళని కన్నా నేను అంటే అదీ భక్తి కాదు ఈశ్వరుడు సృష్టికర్త వీళ్ళని నేను అభివృద్ధికి తీసుకొచ్చాను అంటే అదీ భక్తి కాదు అవన్నీ కూడా ఒక కాల్పనికమైన అధ్యాస నుండి పుట్టినటువంటి భావజాలము మాత్రమే యథార్థమైన భక్తి అంటే ఎలా ఉంటుంది నాహం కర్త మరి కర్త ఎవర హరి కర్త అనుకో వాస్తవానికి హరి కూడా కర్త కాదు ఎందుకంటే ఈ జగత్తు ఇది మిథ్యా జగత్తు దీనికి ఒక కర్త అక్కర్లా జగత్తుకి కర్త ఇవ్వడం అని కాదు తెలుసుకోవాల్సింది జగత్తు యొక్క కర్త ఇవ్వడని కాదు జగత్తు ముఖ్యం తెలుసుకోవాలి మీరు సినిమా చూశారనుకోండి ఈ సినిమాని సృష్టించిన వాడు అని కాదు తెలుసుకోవడాల్సింది దాంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా సత్యము కాదు అని తెలుసుకోవాలి సత్యం కాదులేండి అయినా దీని డైరెక్టర్ ఎవడు అంటే తెలుసుకోవచ్చు తప్పే అలాగే ఈ జగత్తు సత్యము కాదు ఇది మిథ్య సరే అంటే మిథ్యనండి కానీ దీనికి డైరెక్టర్ ఎవడో ఉంటాడు కదా ఓకే బ్రహ్మదేవుడు అని అనుకో ఏమీ అభ్యంతరం సో కాబట్టి అహంకర్త అనేది చాలా దోషముతో నిండిన భావము భక్తుడు వినయము నిండే నిండైన వినయాన్ని కలిగి ఉంటాడు కాబట్టి భక్తికి అహంకారము అహంకారమునకు పొంతన కుదరదు కనుక నిరహంకార అంటే నేను కర్తను నేను అనే ప్రత్యయము అంటే ప్రత్యయము అంటే థాట్ సంకల్పం భావము కర్తను నేను అనే ధారణ ధారణ అంటే కొంచెం బలంగా ఉన్న భావానికి ధారణ అంటాడు కర్తను నేను అనే ప్రత్యయము అది మైండ్ని ఆ మైండ్లో అది ఉదయించనే ఉదయించు భక్తుడు అలా ఉంటాడు నేను కర్తను అనే కళలో కూడా అనుకోడు చేయాల్సిందంత అవుతూ ఉంటుంది చేయాల్సిన రెస్పాన్సెస్ అన్నీ ఉంటాయి కానీ నేను కర్తను అని మనస్సులో మాటవరసకైనా అనుకోను సో అది అది భక్తి యొక్క యథార్థమైన లక్షణము నిరహంకారహ అక్కడికి అయింది ఆ టాపిక్ పూర్తయింది ఇంకా సమదు సుఖ అని ఈ సుఖదుఖముల సైకాలజీ ది సైకాలజీ ఆఫ్ ది ప్రెషర్ అండ్ పెయిన్ అది పెద్దలు అందరూ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సుఖదుఖంలో ఎడ మన రెస్పాన్స్ అంటే మన ప్రవృత్తి మన స్పందన ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది ఇప్పుడు సుఖం వచ్చిందనుకోండి మన స్పందన ఏముంటుంది లెటెస్ట్ పార్టీ అంట లెటెస్ట్ పార్టీ అని ఉంది పార్టీ అంటే అక్కడ పార్టీ నవం కాదు దర్బది లెటెస్ట్ పార్టీ అంటే మనం పార్టీ చేసుకుందాము ఎందుకని పార్టీ ఎందుకు చేసుకోవటం అంటే సుఖం వచ్చింది ఓహో అలాగా ఏమిటి అఖం అంటే నేను పుట్టాను ఎవరిని తస్తుంది నువ్వు పుడితే అది సుఖం ఎవరికి సుఖం నీకు సుఖమా చుట్టుపక్కల వాళ్ళకి సుఖమా నిజానికి వీడు పుట్టడం వీడికి సుఖం కాదు చుట్టుపక్కల వాళ్ళకి సుఖం కాదు వాస్తవంగా ఆలోచిస్తే కాదండి లోకంలో అందరూ పుట్టడం సుఖం అయితే నువ్వు పుట్టలేదుగా ఇప్పుడు నువ్వెప్పుడో పుట్టేవుడా ఇప్పుడు ఎప్పుడు పుట్టేవుడు నువ్వు అంటే కాదులేండి పుట్టిన తేదీ గుర్తు పెట్టుకుని సరిగ్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే తేదీ వచ్చేప్పటికీ అది సుఖముగా అందరూ పరిగణిస్తున్నారు అందరూ గొర్రెలన్నీ ఓ దారిలో పోతుంటే నువ్వు అదే దారిలో పోతావా విద్యార్థి గీతా విద్యార్థి అయ్యండి అలా చేయకూడదేమో పోతులేండి గీత చదువుకుంటున్నా మేము కూడా అలాగే చేద్దామని నిశ్చయించుకున్నాం ఇప్పుడు సరే చేలో సుఖాన్ని సుఖమని ఒప్పుకోవడానికి ఇంత కష్టపడాల్సి మన సొప్పదు ఎలాగో సుఖం ఎలా అయింది వీడు పుట్టితే అది సుఖం వీడు ఇప్పుడు పుట్టడం కూడా లేదు ముప్పై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం వీడు పుడితే అది ఎవళ్ళకి సుఖం సో ఇట్స్ ఎ బిగ్ డీల్ డిటెయిల్స్ అస్తుష్యత కానీ వాయా నువ్వు బీ హ్యాపీ నేను నీ నీ ఆనందాన్ని నేను ఎందుకు చెడగొట్టాలి గో హెడ్ అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు పార్టీ ఓకే సుఖం వస్తే పార్టీ ఎందుకు చేసుకోవాలి వై వాట్ కైండ్ ఆఫ్ ఎ రెస్పాన్స్ ఆ స్పందన అది ఎలా ఉంది ఆ స్పందన ఆ స్పందన ఎలా ఉందంటే దీనికి ఆపోజిట్ వచ్చినప్పుడు కృంగిపోవాల్సి ఉంటుంది పైకి ఎగిరిన బంతి ఏమవుతుంది కింద పడుతుంది దీని పూజ స్వామీజీ దీనికి పేరు పెట్టారు యోయో రెస్పాన్స్ అన్నారు ఎప్పుడైనా యోయో అనే ఒక ఆట వస్తువు ఒకటి ఉన్నది యోయో ఎప్పుడైనా చూసారా అంటే బాలు బంతి అది కింద చేసుకోడితే పైకి లేస్తుంది పైకి లేచిన బంతి పైకి లేవడం ఎందుకోసం లేస్తుంది మళ్ళీ కింద పడిపోవడానికే లేస్తుంది కింద పడుతుంది పైకి లేస్తుంది మళ్ళీ కింద పడుతుంది పైకి లేస్తుంది సో అది మన యొక్క రెస్పాన్స్ సుఖము ఎడల హర్షము హర్షము అంటారు హర్షము అంటే ద ఎక్సైట్మెంట్ ఆఫ్ ప్రెషర్ ప్రెషర్ యొక్క ఎక్సైట్మెంట్కి హర్షము అని పెరుగుతుంది సుఖము ఎడల హర్షము దుఃఖము ఎడల కృంగిపోవుట ఇప్పుడు చూస్తే ఆశ్చర్యం వస్తుంది అలా అలా ఎలా బిహేవ్ చేయగలుగుతున్నారా అని చాలామంది ఆశ్చర్యపోయారు వినోబ బాబాయ్ గారు కూడా ఆశ్చర్యపోయారు ఎవరో పోయారు ఎవడో పోతే గుండెలు అవిసీట్లుగా ఏడుచేస్తున్నారు బాబోయ్ బాబోయ్ బాబోయ్ బాబాయ్ కొట్టేసుకుంటూ ఏడు చేసుకుంటున్నారు వీళ్ళ తలకాయలు కొట్టేసుకుంటూ నేలకు కొట్టేసుకుని ఏడు చేస్తున్నారు వినోబావే గారు అన్నారు భగవద్గీత పుట్టిన దేశమేనా ఇది మృత్యువుని ఎంతో ఉదాత్తంగా స్వీకరించవలసిన వాళ్ళమే మనము భగవద్గీతకి వారసులము అశోచ్యా నన్ను శోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసు నాను శోచి పండితాహ జీవించి ఉన్న వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఉదాత్తంగా స్వీకరిస్తాము ప్రాపర్గా రెస్పాన్స్ ఇస్తాము ఎవళ్ళైనా దేహత్యాగం చేసినట్లయితే దానిని కూడా ఉదాత్తంగా స్వీకరిస్తాము ఎందుకంటే సకల ప్రాణులకు ఉండే అంతిమమైన గతి అది ఏ కనుక దానిని ఉదాత్తంగా స్వీకరిస్తాము అప్రాప్రియేట్గా రెస్పాండ్ అవుతాం తప్ప ఇలాగే గుండెలు అవి సీట్లా ఏడి చేయటం అన్నది ఈ సంప్రదాయం ఇది దీని వెనకాలన్న యుక్తి ఏమి హేతువు ఏమి దాని కేవలము అజ్ఞానము తప్పించేమీ లేదు కాబట్టి కొడుకు అంశత్తి ప్యాస్ అయ్యాడనుకోండి పార్టీ ఫెయిల్ అయ్యాడనుకోండి ఆత్మహత్యకి పూరికొల్పి అంతల్లాగా కృంగిపోవడం ఈ ఆత్మహత్యలన్నీ కూడా ఎలా వస్తాయంటే ఈ సమాజంలో ఏదైనా ఒక దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖానికి కొంత నిబ్బరమైన స్పందన ఉండాలి అనే వాల్యూ అదొక జీవన మూల్యము ఇట్స్ అ వాల్యూ ఆఫ్ లైఫ్ అది కొరవడిన కారణంగా పెద్దలలో కూడా కొరవడిపోతే అది పిల్లల్లో ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి సుఖదుఖముల ఎడల మన స్పందన అజ్ఞానపూర్ణముగానున్నది అని ముందు గుర్తించాలండి ఫస్ట్ వన్ హ్యాస్ టు ఎక్నాలజ్ మన స్పందన ఏమీ బాగులేదు ఎందుకు బాగులేదు అంటే మనకి సుఖదుములు వాటితో నిండిన జీవితము యొక్క మూమెంట్ జీవితం యొక్క చలనము వాటి గురించి మనకి సరైనటువంటి అవగాహన లేకుండా కనుక ఈ సందర్భంలో ముఖ్యంగా భగవద్గీత ది సైకాలజీ ఆఫ్ ది భగవద్గీత ఈజ్ ద సైకాలజీ ఆఫ్ ప్లెషర్ అండ్ పెయిన్ సుఖదుఖముల యొక్క సైకాలజీని మనం తెలుసుకోవటానికి ఇది ఒక సువర్ణావకాశము అందుచేతనే ఆ శ్లోకాన్ని కంగారు పూర్తి చేసి ముందుకు పారిపోవాలని నేను అనుకోవట్లేదు లెట్ మీ డిస్కస్ దిస్ సుఖ దుఃఖ థింగ్ ఫర్ ఎ వాయిల్ అని నిశ్చయం చేసుకుని డిస్కస్ చేస్తున్నా మానవ జీవితము ఒక నది వంటిది జీవితము నది ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా జీవితాన్ని నదితో పోల్చడం అన్నది అది వేదాంతుల యొక్క చాలా ప్రధానమైన దృష్టాంతం వేదాంతంలో దృష్టాంతాలు ఉంటాయి అవి మోస్ట్ ఇంపార్టెంట్ చాలా ప్రముఖమైన దృష్టాంతాలు సో ఆ దృష్టాంతాలని మైనస్ చేసేస్తే అసలు వేదాంత తత్వమే మనకు అందుబాటులో లేకుండా అలాంటి దృష్టాంతాలు వాటిల్లో ఒకటి నదీ దృష్టాంతము ఇలాంటివి ఇంకా ఉన్నాయి రథ దృష్టాంతమని అలా చాలా ఉన్నాయి సో నదీ దృష్టాంతము యథా నద్యందమానా నది అంటే ఎప్పుడు ముందుకు పోతూ ఉంటుంది నది ఆగిపోదు నది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది జీవితం నది కూడా ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది అది ఆగిపోవాలి అని మనం అనుకుంటాం ఆగిపోవడం అంటే ఏమిటి ఇప్పుడు ఎలా ఉందో అలాగే రేపు కూడా ఉండాలి అంటే అర్థం ఏమిటి ప్రవాహం ఆగిపోవాలని కోరుకున్నట్లే అయింది కదా మనం అలా కోరుకుంటాం ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నదో రేపు కూడా అలాగే ఉండాలి ఇప్పుడు ఉన్నట్టుగా రేపు లేకపోతే ఇంక ఇంకక్కడి నుంచి గెంతులు వేసేయటమే తన కొట్టేసుకుంటూ ఉన్నాం అయ్యో బ్యాడ్ లక్ వచ్చేసింది గ్రహాల నన్ను ఏదో చేసేసే వీడు గెలుగులు అడిగిపోతూ ఉంటాడు అదేలాగది నిన్న ఉన్నట్టుగా ఇవాళ ఉండదు ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదు ఎందుకంటే నది అలా ప్రవహిస్తూ ఉంటుంది నది ప్రవహించడానికి రెండు రెండు ఒడ్లు ఉంటాయి ఒడ్డులు ఒడ్డు అదో సో అలాగే జీవితము కూడా రెండు ఒడ్ల మధ్యన ప్రవహిస్తుంది ఏమిటా ఒడ్లు అంటే సుఖము దుఃఖము అనే రెండు ఒడ్ల మధ్యన ప్రవహిస్తుంది జీవితంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు జీవిత ప్రవాహం సాగిపోతున్నప్పుడు ఓ రోజు సుఖం ఉంటుంది ఇంకో రోజు దుఃఖం ఉంటుంది ఓ ఓ కాలఖండంలో సుఖం వస్తుంది మరో కాలఖండంలో దుఃఖం వస్తుంది మనం సుఖం వచ్చినప్పుడు ఉదాత్తంగా అంటే నిబ్బరంగా ఆ సుఖాన్ని ఈశ్వరుని యొక్క ప్రసాదంగా స్వీకరించి గంభీరంగా ఉండాలి తప్ప గంతులు వేయకూడదు ద ఎక్సైట్మెంట్ ఆఫ్ ప్రెషర్ అది శరీరానికి ఆరోగ్యానికి మంచిది కాదు మనస్సు యొక్క ఆరోగ్యానికి మంచిది కాదు ఆధ్యాత్మికమైన వికాసానికి గొడ్డలి పెట్టువంటిది కాబట్టి సుఖం వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ అది చాలా తప్పది అది మంచిది కాదు ఆరోగ్యానికి మీకు దృష్టాంతాలు చెప్పంటే చెప్తాను ఇప్పుడు మన దేశంలో ఇటువంటి దృష్టాంతాలు చాలా దొరుకుతాయి బిగ్ నెంబర్ కదా పెద్ద సమాజం కదా చాలా పెద్ద సమాజము తర్వాత చాలా వైవిధ్యభరితమైన సమాజము దాంతో యూ కెన్ గెట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు కపిల్ దేవ్ అని ఒక క్రికెటర్ ఉండేవాడు ఆయన గొప్ప క్రికెటర్ ఆటగాడు ఆయన సెంచరీ చేశాడు ఎందుకంటే ఆయన సెంచరీ చేయటం ఈజ్ నాట్ అపేక్షితం కాదు ఆయన బౌలర్ ఆయన గవాస్కర్ సెంచరీ చేయటం అపేక్షితం ఆయన సెంచరీ చేయటం అపేక్షితం కాదు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఆయన సెంచరీ చేశాడు ఒకసారి ఏదో గౌహతీలో ఏదో నాకు ఆ ప్లేస్ కూడా గుర్తు గౌహతీలో ఏదో వన్ డే మ్యాచ్ అయితే సెంచరీ కొట్టాడు ఏదో బ్యాట్ విం విసుతో ఉంటే తగిలితే నాలుగు తగలకపోతే ఏదో అది వెనక్కి తగిలితే అవుతుంది అదంతా క్రికెట్ అంతా కూడా అది అదంతా మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ గేమ్ బేస్బాల్ లాంటిది బేస్బాల్ ఒకటి క్రికెట్ ఒకటి దాంట్లో మీరు చేసేది ఏముండదు మీరు బ్యాట్ ఊపుతూ ఉండడం ఆ టైంకి ఊపాలి ముందే ఊపేస్తాడు వీడు అది వెనక్కి అలా అవుతూ ఉంటుంది సో కరెక్ట్ టైంకి కరెక్ట్గా ఊపాలి ఊపితే అది తగలాలి ఆ తగడంలో ఎడ్జికి తగిలితే అవుట్ అయిపోతాడు సెంటర్లో తగలాలి తగితే వీడంత ఫ్రెడ్ ఇంకొక కొట్టలేదు వాడే ఆశ్చర్యపోతాడు అది ఫోర్ అయినట్టు వీడే ఆశ్చర్యపోతాడు ఎందుకంటే వాడు ఊపాడు తప్ప అది అది ఎందుకు ఫోర్ వెళ్ళిదో వడికి వెళ్ళేది వాడే తగ్గారు ఫోర్ నేను ఫోర్ కొట్టాను అనుకుంటాడు అప్పుడు వాడేం కొట్టలేదు తర్వాత అంపైరు వీడికి ఇస్తాడు వాడికి ఫోర్ రన్స్ వెయ్యి అని ఇస్తాడు వాడు అంపైరు అనుగ్రహం వీడు ఊపడం తప్ప వీడు ఏ పాపం అడగడు ఆయన వంద చేశాడు ఇంతకీ చెప్పొచ్చేది ఆయన వంద చేశాడు ఏదో కొంత స్కిల్ ఉండే ఉంటుంది మీరు నేను ఊపలేం కూడాను సో వంద చేస్తే ఆ ఎక్సైట్మెంట్ తట్టుకోలేక ఎీపుల్ డైడ్ బిఫోర్ ది టీవీ సెట్ దిస్ ఈజ్ ది పెరాక్సిజం ఆఫ్ ప్లెషర్ అంట పెరాక్సిజం అంటే ఇంటెన్స్ టర్బులెన్స్ హృదయం లోపల పెద్ద అలజడి అది అంటే నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తారు ఎగ్జాంపుల్స్ ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్ ఇస్తారు కాబట్టి సుఖం వచ్చినప్పుడు అలాగంటే ఎక్సైట్మెంట్ చాలా తప్పు మరి ఎలా ఉండాలి సమ సమంగా ఉండాలి భగవద్గీత యొక్క సైకాలజీ ఏంటంటే సమ దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోరాదు సమ సమ దుఃఖ సుఖ అంటే మీ స్పందన సుఖ దుఃఖముల ఎడల సమానముగా ఉండ సేమ్ ఉదాహరణకి సేమ్ రెస్పాన్స్ అంటే మీకు సుఖం వచ్చిందనుకోండి అలా గ్రిమ్గా ఏడుపు ముఖం పెట్టుకుని ఉండాలా నాట్ నెసరీ అవసరం లేదు సుఖం వచ్చేటప్పుడు కొంచెం ముఖంలో కొంత నవ్వు ఉదాసీనంగా ఉండొచ్చు ప్రేమగా ఆనందంగా ఉండొచ్చు మాకు సుఖం వచ్చిందండి మీరు ఈ సందర్భంలో ఈ పళ్ళు ఫలాలు తీసుకోండి అని ఆ ఏదైనా ఇవ్వచ్చు కూడా ఆల్ దట్ యూ క్యాన్ డూ అంతేగాని డ్యాన్స్ మొదలు పెడితే మటుకు ఇట్స్ ఏ ప్రాబ్లం డ్యాన్స్ అంటే ఐ మీన్ పార్టీ అండ్ డ్యాన్స్ అలా మొదలు పెడితే మటుకు చాలా తప్పు దెన్ దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు హాహా నవ్వాలా అక్కర్లేదు దుఃఖం వచ్చినప్పుడు నవ్వక్కర్లేదు నవ్వడం అంత ఉచితంగా కూడా ఉండదు కొంచెం అనుచితంగా ఉండదు ఓ మహాత్ములు ఉండేవారు ఆయన సుఖదుఖాన్ని సమంగా ట్రీట్ చేసేవారు ఏమిటి ఆ సమము అంటే చిరునవ్వు ఆయన దగ్గరికి వచ్చి మా కొడుకు పుట్టారంటే చాలా సంతోషం అనివారు ఆయన దగ్గరికి వచ్చి ఫలానా వారు మా కుటుంబంలో ఎవరో పోయారంటే చాలా సంతోషం సుఖం అని వాడే అంటే విన్నవాళ్ళు కంగారు పడిపోతారు కాబట్టి అలా నక్కర్లేదు నాట్ నెససరీ టు గో టు దట్ ఎక్స్టెంట్ బట్ దుఃఖం వచ్చినప్పుడు కూడా మన స్పందన సమత్వము అంటే హృదయ మనస్సు కాముగా క్వెక్ట్గా ఉండుట అది ఎక్కడి నుంచి వస్తుందంటే అది మన విషంలో నుంచి వస్తుంది ఆ దర్శనం మనకు ఉన్నట్లయితే మన స్పందన దాని ఆ దర్శనం చేత ప్రభావితం అయ్యి దర్శనం కరెక్ట్గా ఉంటే స్పందన కరెక్ట్గా ఉంటుంది దర్శనం తప్పుగా ఉంటే స్పందన తప్పుగా ఉంటుంది సో కనుక సుఖం వచ్చినప్పుడు ఈ సుఖం ఇలాగే ఉండిపోవాలి అది ముందు అని పట్టు కూర్చుంటే అంటే దాని అర్థం ఏమిటి లైఫ్ ముందుకు సాగుతూ ఉంటుంది కానీ మీరు మాత్రం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా లేదు అని స్పష్టమైపోయింది సుఖాన్ని అలా పట్టేసి కూర్చోకూడదు ఎందుకంటే వచ్చిన సుఖం పోతుంది అండ్ వీ షుడ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్ బీ ప్రిపేర్డ్ తర్వాత దుఃఖం వస్తుంది కొంతమంది వచ్చిన దుఃఖం పోతుంది కానీ వీళ్ళు దుఃఖించటం మాత్రం మానవు అలా దుఃఖించేస్తూనే ఉంటారు ఎప్పుడూ అలా దుఃఖించేస్తూనే ఉంటారు సంథింగ్ లైక్ ఒక ఆయన నేను కలిస్తే దుఃఖిస్తున్నాడు ఆయన ఏమిటండి దుఃఖిస్తున్నారంటే వెండిపళ్ళం ఎవరో దొంగలు అపహరించినారు అయ్యో పాపం వెండిపళ్ళాన్ని అపహరించారా ఖరీదైన వస్తువు అయి ఉంటుంది పాపను దుఃఖించటం సహజమే అది ఎలా జరిగిందండి ఎప్పుడు జరిగిందండి అంటే ఆరు మాసాల క్రితం పోయిందా వెండిపల్ల అది తర్వాత చెప్పాడే అప్పుడు నేను అడిగాను ఆరు మాసాల క్రితం పోయిన వెండి పెళ్ళానికి దుఃఖిస్తున్నారా ఇంకా దుఃఖిస్తూనే ఉన్నారా అంటే ఆయన భార్య చెప్పిందండి ఈవేళ కాదండి రోజు దుఃఖిస్తున్నారు ఈయనని చెప్పింది అంటే దుఃఖాన్ని వదిలిపెట్టేయాలి దుఃఖం కలగడం సహజం వెండిపళ్ళం పోతే దుఃఖం కలుగుతుంది వదిలిపెట్టేయాలి అంటే అతను అంటాడు భోజనానికి కూర్చున్నప్పుడల్లా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు వెండిపళ్ళల్లో భోంచేసేవాడిని అంటే నేను చెప్పాను ఆ మూర్ఖత్వానికి భగవంతుడు అడ్డుగకట్ట వేసినందుకు నీవు సంతోషం కానీ వెండిపళ్ళల్లో భోజనం చేయడం ఏంటంటే పిచ్చాయవన్నానా ఎందుకు వెండిపళ్ళంలో ఎందుకు భోజనం చేయడం చేతిలో వేడిగా లేకుంటే చేతిలో పడేస్తే తినే సంవత్సరం పోవాలి కానీ వెండి బిళ్ళల్లో భోజనం చేయమని ఎవరు చెప్పాడు నీకు భగవంతుడు నీకు చేయాల్సిందే చేశాడు యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు గాడ్ థ్యాంక్ యూ గాడ్ బికాస్ యూ హర్ స్టేకింగ్ అవే దిస్ యూస్లెస్ ఐటమ్ ఫ్రమ్ యూర్ టేబుల్ అని చెప్పాను ఎనీవే నా భావాలు కొంచెం మీకు అనుకూలంగా కొంచెం ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది మీకు మామూలుగా అలవాటైన కథలు నేను చెప్తానని అనుకోవద్దు ఎనీవే కాబట్టి దుఃఖాన్ని కూడా అలా పట్టేసుకొని ఉండిపోకూడదు దుఃఖం వచ్చింది వెళ్ళిపోయింది ప్రవాహంలో పోయింది అది వి మూవ్ ఫార్వర్ మనం చెరై వేటి చెరై వేటి సుఖానికి అతుక్కుపోకూడదు దుఃఖానికి అతుక్కుపోకూడదు ఎందుకంటే లైఫ్ ఆగదు సుఖం దగ్గర ఆగిపోదు లైఫ్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది దుఃఖం దగ్గర కూడా ఆగిపోదు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి యు ఫ్లో విత్ లైఫ్ డోంట్ గెట్ స్టక్ with pleasure and pain, and uh, flow with life. That is why it is a sumatvam. These mimamsa, we are going to do this as a suhadukha mimamsa, which is a difficult mimamsa, because people have people conditioning. సుఖ దుఃఖాల గురించి రకరకాల కండిషనింగ్ ఉంటుంది ఏవో భావాలు ఉంటాయి ఆ భావాలు అవేమీ తత్వాన్ని విచారం చేసి సమ్ నేను తెలుసుకున్న భావాలు ఏం కావు ఇక గతాన్ని బతికోలోకహ ఊడో వాళ్ళు అందరూ అలా అనుకుంటున్నారు కాబట్టి వీడు అలా అనుకుంటూ ఉంటాడు దాన్ని వివేకం అంటారా అయితే మా తాతగారు అలా అనుకున్నారని ఏదో అలాంటిది ఏదో ఉంటుంది దాంట్లో విచారం చేసి తెలుసుకున్నది ఏముండదు గతాన్ని బతుకోలోక వాళ్ళందరూ అలా పోతున్నారు కాబట్టి నేను అలా పోతున్నా అని అన్నట్టు అటువంటి దృష్టి ఉన్నట్లయితే అటువంటి దాంట్లో ఈ మీమాంస అనుకూలంగా ఉండదు కాబట్టి చాలా ఓపెన్ మైండ్ తోటి పూర్వధారణలు అంటే ప్రీ ఫిక్సేషన్స్ ఏమీ లేకుండా వినాల్సి ఉంటుంది విని ఆలోచించాలి వినడం ఎందుకంటే ఆలోచించడం కోసం ఎందుకంటే నేనంతా మొత్తం జీవితాన్ని అంతా చూసి దాన్ని ఫార్ములా తయారు చేసి పెట్టి మీకు అందరికీ చొరవ ముద్ద ప్రసారం పెట్టినట్టుగా పెడతాను మీరు తీసుకుని వెళ్ళిపోతారనే అభిప్రాయం కాదు ది ఐడియా ఈజ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ టు థింక్ దట్స్ ఆల్ మీరు థింక్ చేయడానికి సిద్ధపడితే దట్ ఈజ్ ఆల్ మీరు ఇంకంతకంటే పెద్ద గురు శుశ్రూష ఇంకేమీ ఉండదు అదే గురు శుశ్రూష అంటే గురువు అంటే శ్రీకృష్ణుడు శివానంద మహారాజు అది వారు గురువులు మనం ఊరికే మైక్ లాంటి వాళ్ళం మైక్ ఎంతటి గురువు నేను అంతే గురువును అస్తూ సో ఇప్పుడు చూడండి మీరు జీవితంలో ఇంతవరకు మీ జీవితాన్ని మీరు ఒక్కసారి అన్వేషణ మీరు పరిశీలించి చూసుకోండి మీరు జీవితంలో ఇంతవరకు చేసిన ఘనకార్యం ఏమిటి నేను చెప్తాను ఏనండి టూ రెండు రెండు ఘనకార్యాలు చేశారు ఒకటి నిరంతరము సుఖమును పొందే ప్రయత్నము చేయుట అవునా కదా చెప్పండి అవును నిరంతరము దుఃఖాన్ని దూరంగా పెట్టే ప్రయత్నమును చేయుట అవునా కదా ఈ రెండూ కాకుండా ఇంకేదైనా మూడోది ఏదైనా చేశారా చెప్పండి పెద్దలు నేను అంటున్నా మీరు మూడోది ఏమీ చేయలేదు ఈ రెండే చేశారు యూఆర్ పర్సూయింగ్ ప్లెషర్ అండ్ ఆల్సో ట్రైంగ్ టు అవాయిడ్ ద పెయిన్ ఇంకా ఈ రెండే చేశారు మీరు మీరు నేను కానీ చూడండి అలా అలాగే ఎందుకు చేశారు అంటే ఒక సుఖము కావాలి సుఖము కావాలి అనేటువంటి ఆ ప్రేరణ అది ఎక్కడి నుంచి వస్తుంది ఇంతకుముందు వీడు అనుభవించిన సుఖము స్మృతికి వస్తుంది ఆ మెమొరీ వీడిని పుష్ చేస్తుంది అప్పట్లో అలా అయినప్పుడు ఆ సుఖం వచ్చింది కాబట్టి నీకు మళ్ళీ ఆ సుఖం కావాలి అని ఆ సుఖాన్ని పొందటం కోసం వీడు ప్రయత్నం చేస్తాడు అలాగే మెమొరీ స్మృతి దానికోసం ఏం చేస్తాడు అప్పుడు అలా దుఃఖం వచ్చింది కాబట్టి ఈ దుఃఖం నాకు రాకూడదు అని మళ్ళీ ఆ స్మృతి చేత ప్రేరితుడై ఆ దుఃఖాన్ని పరిహరించుట కొరకు పరిహరించుట అంటే దూరం పెట్టుట ప్రయత్నం చేస్తాడు మీరు అలా ప్రయత్నం చేశారు తప్పు ఏమి లేదు అందరూ అదే ప్రయత్నం చేస్తారు సహజంగాను మీరు చేశారు కానీ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు సఫలు అయినారా మీకు సఫలత లభించిందా మీ పేస ఈ ప్రయత్నంలో ముందు మీరు చేయవలసింది చెప్పండి ఆన్సర్ ఏమిటి నో మనం ఎంత ప్రయత్నం చేసినా మనకి సుఖం మనకి నచ్చుబాటు అయ్యేంత సుఖం రావటం లేదు మనం ఎంత దూరంగా పెట్టాలని ప్రేమ ప్రయత్నం చేసినా ఈ దుఃఖం వస్తూనే ఉంది ఇది అనుభవం అది అది విత్ ఇది మన అనుభవం ఇప్పుడు ఈ అనుభవం నుంచి మనం గుణపాఠం నేర్చుకోవచ్చు ఏమిటి ఈ మిగిలిన జీవితంలో ఈ ఇదే అనుభవాన్ని మళ్ళీ అదే పనిగా రిపీట్ చేసుకుంటూ పోవడంలో ఏమీ ఏమీ తెలివితేటలు లేవు ఇదే అనుభవాన్ని మళ్ళీ రిపీట్ చేస్తే దాన్ని వివేకమని ఎలా ప్రతి అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకోవాలి ఏమిటి గుణపాఠము సుఖం కావాలని సుఖం వెంట వెంపర్లాటుతో పనులెత్తినా నాకు తృప్తి కలిగే సుఖం కలగలేదు దుఃఖం నా దరిదాపునికి రాకూడదని నేను మహాప్రయత్నాలు విశ్వప్రయత్నాలు చేసినా దుఃఖాలు వచ్చి నెత్తిన పడుతూనే ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలి ప్రహ్లాదుడు అంటాడు శ్రీకృష్ణుడు అన్నట్టుగానే స్టాప్ పర్సూయింగ్ ప్రెషర్ స్టాప్ ఇట్ అయి సే స్టాప్ ఇట్ అండ్ దెన్ స్టాప్ అవాయిడింగ్ పెయిన్ లెట్ ఇట్ కమ్ వచ్చి దుఃఖాన్ని లెట్ ఇట్ కమ్ వేసవకాలం వస్తోంది ఓకే లెట్ ఇట్ కమ్ రాకూడదు వ్యాసంకాలం రాకూడదు వ్యాసంకాలం ఉంటే అయిపోతుందా అది వచ్చి నెత్తిమే పడుతుంది నటిట్ కాబట్టి సుఖము వెంపటి పరుగులు తీయటం మానేసి దుఃఖం నాకు రాకూడదు అనే పిచ్చి ఆకాంక్షను అర్థం లేని ఆకాంక్షను పక్కన పెట్టి ఇప్పుడు బీ ఓపెన్ బి ఓపెన్ అప్పుడు ఏదో వస్తుంది సుఖం వచ్చింది ఐ యాక్సెప్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ దుఃఖం వచ్చింది ఐ యాక్సెప్ట్ ఇట్ మూవ్ ఫార్వర్డ్ ఇది మీరు అభ్యాసం చేసి చూడండి అప్పుడు ఒక ప్రశ్న ఉపయోగిస్తుంది ఇది అభ్యాసం చేస్తే ఏమిటవుతుంది ఏమవుతుందంటే చూడండి సుఖం ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి ఇది నాకు కావాలనేటువంటి మీ యొక్క వ్యామోహం కారణంగా దానికి దాని ఎందు లేని సుఖత్వము దాని ఎందు మీకు భాషిస్తోంది ఇది నాకు రాకూడదు ఇది నాకు రాకూడదు అనేటువంటి ఆ ఇన్సెక్యూరిటీ ఆ ఫియర్ కారణంగా ద సుకాల్డ్ దుఃఖం కూడా అది అంత దుఃఖం కాకుండా మహా దుఃఖంలా మీకు భాషిస్తోంది ఎప్పుడైతే సుఖము వెంబడి పరుగు మానేస్తారో దుఃఖాన్ని అవసరమైతే స్వీకరించడానికి సంసిద్ధంగా ఉంటారో అప్పుడేమంటుందో తెలుసిన ఆ సుఖము సుఖము కాదు ఆ దుఃఖము దుఃఖము కాదు సమత్వం వైపుకు మీరు అడుగులు వేస్తున్నారు ఓకే సమత్వం వైపు అడుగులు వేస్తే ఉపకారం ఏమిటవుతుంది ఏమంటుందో తెలుసునండి సుఖము దుఃఖములకు మధ్యన ఉండేటువంటి బ్యారియర్ అడ్డుగోడ అది ఇంకా ఒకసారి ఆ బ్యారియర్ పోతే మీరు సుఖము అందరూ సుఖం మీ దృష్టిలో అంత పెద్ద సుఖమే కాదు అందరూ దుఃఖం మీ దృష్టిలో అంత పెద్ద దుఃఖమే కాదు అయితే మరి సుఖం సుఖం కాకుంటే దుఃఖం దుఃఖం కాకుంటే మరి వీడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడో చెప్పమంటారా సుఖదుఖాలకు అతీతమైన ఆనంద స్వరూపంలో నిలిచి ఉంటాడు సుఖ దుఃఖాలకు అతీతంగా దెర్ ఈజ్ ఎ బ్లిస్ఫుల్ బీయింగ్ బ్లిస్ఫుల్ బీయింగ్ ఆనంద స్వరూపమైనటువంటి సత్త మీకి స్వరూపం దాంట్లో నిలిచి ఉంటారు సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి ఆ ఆత్మస్వరూపంలో మీరు పరినిష్ఠితులై ఉంటారు ఆ స్థితికి మీరు చేరుకోవాలి అంటే ఈ సుఖదు మీమాంసను జాగ్రత్తగా అర్థం చేసుకుని సుఖము వెంబడి పరుగులు తీయటం మానేసి దుఃఖం నాకు రాలేకూడదు అనేటువంటి వెళ్ళి లక్షణాన్ని విడిచిపెట్టి సుఖదుఖముల గెడల సమత్వాన్ని కనుక అభ్యసించినట్లయితే మీకు మీరు ఆనంద స్థితిని చేరుకోగలుగుతారు ఇది ఒక ప్రతిపాదనము మీరు ప్రాక్టికల్గా మీరు అభ్యాసం చేసి చూసుకోవచ్చు ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ఒకడు ఉంటాడు వాడి దగ్గరికి వచ్చి మీకు పెద్ద బిరుదం ఇచ్చారండి లేకపోతే మీకు వాళ్ళు ఫలానా సత్కారం సన్మానం చేశారండి అని చెప్తే అలాగా ఎందుకు రండి సన్మానాలు అవి అని అనుకుంటాడు అది వాడికి పెద్ద సుఖంలా భాషించరు ఇంకో సందర్భంలో ఎవరన్నా మీ ఆత్మీయులు వారు మీ కుటుంబ సభ్యులు స్వర్గాన్ని చేరారు అంటేవో అలాగా ఇట్స్ ఓకే అస్టు ఎప్పటికైనా అందరూ స్వర్గ చేరీ చోటకే ఆయన చేరారు ఆయన లేక ఆమె అందరూ చేరే చోటకే చేరారు కానీ కొత్త చోటకి ఎక్కడికే వెళ్ళిపోలేదు అస్తూ ఆ దుఃఖం అందరికీ పెద్ద దుఃఖంగా అనిపించింది ఆయనకి పెద్ద దుఃఖంగా అనిపించదు అందరూ పెద్ద సుఖం అనుకున్నది ఆయనకు పెద్ద సుఖము కాదు అందరూ పెద్ద దుఃఖం అనుకున్నది ఆయనకి పెద్ద దుఃఖము కాదు అంటే దాన్ని ఏమంటారంటే ది ఇంటెన్సిటీ ఇస్ లాస్ట్ అప్పుడే మీకు ఎ కైండ్ ఆఫ్ ఫిజిక్స్ లాంగ్వేజ్లో చెప్పాలంటే రెక్టిఫికేషన్ అంటారు దాన్ని రెక్టిఫికేషన్ అంటారు ఫిజిక్స్లో ఈ వేవ్స్ ఎలా అవుతాయంటే పైకి వెళ్తుంది కిందకి పడుతుంది పైకి ఎంత ఎత్తు వెళ్ళిందో కిందకి ఎంత డౌన్ పడుతుంది మళ్ళీ పైకి వెళ్తుంది మళ్ళీ కింద పడుతుంది మళ్ళీ పైకి వెళ్తుంది కింద పడుతుంది దాన్ని రెక్టిఫికేషన్ చేసినప్పుడు ఏమవుతుందో తెలుసునండి అంత పైకి వెళ్ళదు కొంచెమే పైకి వెళ్తుంది అంత కిందకి పడిపోదు కొంచెం కిందకి పడుతుంది ఆ వేవు అలా రెక్టిఫై అవుతుంది ఇంకొంచెం రెక్టిఫికేషన్ చేస్తే ఇట్ ఆల్మోస్ట్ బికమ్స్ లైక్ ఏ స్ట్రైట్ లైన్ ఐ హోప్ యూ కుడ్ ఫాలో దట్ పార్ట్ ఆఫ్ ది ఈ ఫిజిక్స్లో బాగా ఉంటుంది కాబట్టి వీడికి సుఖము పైకి ఎగిరేది కాదు దుఃఖము కిందకి పడిపోయేది కాదు అలా ఉంటాడు లైఫ్ అలా పోతూ ఉంటాయి ఈ యాక్సెప్ట్స్ ఎవరిథింగ్ మరి అయితే వాడికి ఏం ఉపకారం జరిగింది అంటే వాడు బ్లిస్లో ఉంటాడు ఆనంద స్వరూపుడే ఉంటాడు ఇది ఒక ప్రధానమైన ప్రతిపాదనము మీరు ఆలోచించండి